శ్రీ గురుభ్యో నమ హరి ఓం ప్రాణస్తానుగమాత్ ఈ పుస్తకంలో నూట యాభై పేజీలో ఉంది ఒకటి ఒకటి పదకొండు ఏమండి దొరికిందా దొరికినా జెరాక్స్ కాపీలు ఉన్న ఉన్నాయి కదా ప్రాణస్తథానుగమాత్ ఆ సూత్ర పద గతను వ్యాఖ్యానం చేసి ముందు దాని విషయవాక్యం ఏమిటి చూసుకోవాలి మళ్ళీ ఈ కథ ఒక్కసారి గుర్తు చేస్తాను అధికరణ న్యాయం అధికరణం అంటే కోర్టు రూమ్లో జరిగే ఆర్గ్యుమెంట్స్ దాన్ని అధికరణము అంటారు కోర్టు అక్కడ ఉండే న్యాయము మెథడ్ అక్కడ ఉండే మెథడ్ ఫాలో అవుతారు సో ఇక్కడ పూర్వపక్షము సిద్ధాంతము అని ఉంటాయి ఇక్కడ అసలు ముందు సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది అది ప్రిన్సిపుల్స్ ఆఫ్ కంటెన్షన్ అని ఫిక్స్ చేస్తారు కోర్టులో కూడా కేసులు వేసినప్పుడు ఏ ఏ టాపిక్స్ మీద విచారం జరుగుతుంది అని ముందే టాపిక్స్ ఫిక్స్ చేసుకుంటారు అలాగే ఇక్కడ కూడా ఒక ఉపనిషద్ వాక్యం మీద ఈ విచారం జరుగుతుంది ఏమిటా ఉపనిషద్వాక్యం ఎలా తెలుస్తుంది అంటే ఆ సూత్రగత పదాలని బట్టి తెలుస్తుంది ప్రాణ అని సూత్రం ఆ సూత్రంలో పదం ఉన్నది దాన్ని బట్టి ఆ ప్రాణ శబ్దాన్ని బట్టి ఒకనొక వాక్యం మనస్సుకి వస్తుంది ఆ మంత్రం చదువుకున్న వాడికి వస్తున్నాడు నోటికొచ్చిన వాడికి వస్తుంది ఏ మంత్రాలు నోటికి రాకపోతే అన్నీ ఒకలాగా ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి జిజ్ఞాస అని అన్నప్పుడు మీకు ఏ మంత్రం మనస్సుకి వస్తుంది తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అనే మంత్రంలో వస్తుందా కదా బ్రహ్మ జిజ్ఞాస అనగానే తద్విజిజ్ఞాసస్వ తద్బృతి అని మనస్సుకు వస్తుంది అది తెలుసుంటే వస్తుంది ఏమండి అలాగే గుహాం ప్రవిష్ట అని ఉందనుకోండి అనగానే ఏ మంత్రం మనస్సుకు వస్తుంది కృతం విబంతౌ పరమే పరాధ్యే గుం ప్రవిష్టౌ సుకృత లోకే అనే మంత్రం బుద్ధుడు వస్తుంది అలాగే ప్రాణ అనేప్పటికీ ఓ మంత్రం గుర్తుకొస్తుంది అదేమంటే సహోవాచ్య ప్రాణోస్మి ప్రజ్ఞాత్మా అని ఒక మంత్రం ఉంది అది గుర్తుకొచ్చు ఆ మంత్రము ఇక్కడ చర్చనీయాంశము ఏ మంత్రగత వాక్యాన్ని చర్చిస్తామో దాన్ని విషయవాక్యము అంటారు సెంటెన్స్ వచ్చి ఫామ్స్కి సబ్జెక్ట్ మేంటారు విషయా అంటే సబ్జెక్ట్ మేటారు విషయవాక్యము కాబట్టి ఇక్కడ విషయవాక్యం ఏమిటి ప్రా సహ సహోవాచ ప్రాణోస్మి ప్రజ్ఞాత్మ అనేది విషయవాక్యం ఈ విషయవాక్యం ఎక్కడుందంటే కౌశీతకి బ్రాహ్మణోపనిషత్తులో ఉంది అన్ని ఉపనిషత్తులన్నీ బ్రాహ్మణోపనిషత్తులే అంటే వేదంలో మంత్రభాగము బ్రాహ్మణ భాగము అని ఉంటాయి ముందు మంత్రభాగం వస్తుంది తర్వాత బ్రాహ్మణ భాగం వస్తుంది ఏమన్నా ఉపనిషత్తు అంటే వేద అంతం కదా ఇప్పుడు ఉపనిషత్తులు ఎక్కడ ఉంటాయి బ్రాహ్మణంలోనే ఎండ్లో ఉంటాయి ఎందుకంటే ముందు మంత్రం తర్వాత బ్రాహ్మణం వస్తే లాస్ట్ చాప్టర్ ఇట్లా వస్తుంది ఇక్కడ వస్తుందో అక్కడ వస్తుంది బ్రాహ్మణంలోనే వస్తుంది కాబట్టి ఉపనిషత్తులన్నీ బ్రాహ్మణోపనిషత్తులుగానే ఉంటాయి ఒక్కటే ఎక్సెప్షను ఈశావాసు అది మంత్రోపనిషత్తు సంహిత అంతర్లో వస్తుంది అది మినహాయిస్తే మిగతా ఉంది కాబట్టి వేరే పని కట్టుకుని బ్రాహ్మణోపనిషత్తు అని అనక్కర్లేదు అన్న పొరవాలేదు సహదారణ్యక బ్రాహ్మణోపనిషత్తు అంటున్నారా మీరు అంటే లక్ష్యం సహదారణ్యక ఉపనిషత్తు అంటున్నారు వాస్తవంలో శతపథ బ్రాహ్మణంలో ఉన్న ఉపనిషత్తే అది కూడా బ్రాహ్మణోపనిషత్తే అలాగే ఇక్కడ కూడా ఈ ఉపనిషత్తు కౌశీతకి బ్రాహ్మణంలో ఉంది ఇదో బ్రాహ్మణం వేదాలు అనేక ఉన్నాయి వాటిల్లో అనేక బ్రాహ్మణాలు ఆ బ్రాహ్మణంలో అంత ఉపనిషత్తు దాన్ని అప్పుడప్పుడు కౌశీతక్యోపనిషత్తు అని కూడా అంటారు చాలా ప్రసిద్ధమైన ఉపనిషత్తు దీనికి శంకర భగవత్పాదులు భాష్యం రాయలేదు దాంతో మనకి ప్రచారంలో తక్కువగా ఉన్నది కానీ శంకరాచార్యులు అనేక సందర్భాల్లో దాన్ని కోట్ చేస్తూ ఉంటారు తర్వాత ఒక అధికరణం కూడా ఉన్నది ఇదో మన ముందున్న అధికరణం ఆ కౌశీతక్యోపనిషత్తుకు సంబంధించిన అధికరణం ఇప్పుడు ఈ అధికరణం చాలా విలువైనది పైగా కౌశీత్య ఉపనిషత్తు అసలు ఎలా ఉంటుంది దాంట్లో ఏ ఉంటాయి అవన్నీ తెలుసుకునేటువంటి ఒక చక్కటి అవకాశం కూడా మనకి ఈ సందర్భంగా లభిస్తుంది ఇది దాని యొక్క పూర్వరంగం ఆ విషయవాక్యం ముందు తెలుసుకోవాలి విషయ తెలుసుకునే తర్వాత ఈ విషయవాక్యంలో చర్చేందుకు సంశయం ఒకటి ఉండాలి అప్పుడే చర్చ ఏమిటి ఆ సంశయము ఈ అది నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏమిటి పూర్వపక్ష ఫోర్త్ స్టెప్ ఏమిటి సిద్ధాంత ఇది వ్యవస్థ కాబట్టి ముందు విషయవాక్యం తెలుసుకుందాం అస్థి ఆయన అస్థి అని మొదలుపెట్టారు అంటే ఏమిటి అలాంటిది ఒకటి ఉందండు అని అంటే మామూలుగా ఇంత పూర్వరంగం చెప్తే కానీ తెలిసి ఇది ఆయన మొదలుపెట్టిన దాన్ని బట్టి తెలుస్తుంది కదా బ్రాహ్మణోపనిషత్ నిషత్ కాదు కౌశీతకి బ్రాహ్మణోపనిషది ఇంద్ర ప్రతబ్దనాఖ్యాయిక ఉపనిషత్ అంటే ఉపనిషత్తు ఉపనిషది అంటే ఉపనిషత్తునందు సత్వమే అయ్యా ఈ ఈ అధికరణము దేని గురించండి అధికరణము అంటే చూడండి కౌశీతకి బ్రాహ్మణోపనిషత్తు ఆ ఉపనిషత్తులో ఓ కథ ఉంది ఆ కథ అంటే పెద్ద పెద్ద కథలు ఉంటాయనుకోండి మీరు ఒక సంవాదం ఉంటుంది శ్రీకృష్ణార్జున సంవాదం ప్రథమాధ్యాయం ఏముంటుంది గీత ఒక కథ ఉంటుంది ఆ కథ దేనికి అంటే ఓ రెండు క్యారెక్టర్స్ పుట్టుకొస్తాడు ఒక ఆయన పేరు శ్రీకృష్ణుడు ఇంకో ఆయన అర్జునుడు ఆయన ఈయనకి చెప్తాడు అక్కడి నుంచి గీత ప్రారంభమవుతాడు అలాగే కఠోపనిషత్తులు ఏముంటుంది ప్రారంభంలో ఒక కథ ఉంటుంది ఎందుకు ఈ కథ అంటే నైతికేతడు అనే ఒక యముడు ఆయన వాళ్ళిద్దరూ కలుసుకుంటారు చాలా విడ్డూరమైన పరిస్థితుల్లో కలుసుకుంటారు ఈయన ఏదో అడిగితే ఆయన చెప్తాడు అక్కడికి ఉపనిషత్తు ఆరంభం అలాగే ఇక్కడ ఇంద్రుడు ప్రతర్దనుడు ఇంద్రుడు ఆయన దేవత ఇంద్రుడు అయితే ఇంద్రుడు అనగానే మీరు పురాణ ఇంద్రుణ్ణి మర్చిపోవాలి పురాణ ఇంద్రుణ్ణి మర్చిపోవడం కష్టం ఎందుకంటే జనాలకి తెలుసున్న ఇంద్రుడు పురాణ ఇంద్రుడే పురాణ ఇంద్రుడన్నా తెలుగు సినిమా ఇంద్రుడన్నా ఒకటే తేడా ఏం లేదు కదా ఎందుకంటే ఇంద్రుడు తెలుసు మీరు అడగండి ఎవరన్నానా రోడ్డు మీద వెళ్ళి వాడినా రిక్షా తొక్కే ఆయన్ని ఏమైనా ఇంద్రుడు తెలుస్తున్నాడు ఎందుకు తెలియదు బాబాయో తెలుస్తున్నాడు ఆయనకి తెలుసు ఇంద్రుడు ఏమిటంటా ఇంద్రుడంటే ఇంద్రుడంటే మనం రాజనాలు గారు వేస్తారు కదండి ఆయన ఇంద్రుడు ఈ పురాణ ఇంద్రుడు ఉన్నాడు చూసారా తలుచుకుంటే దుఃఖం కలుగుతుంది ఎందుకంటే వేదం చదువుకున్నవాడికే ఈ దుఃఖం కలుగుతాయి వేదం చదువుకుంటే అయ్యా చదువుకోకపోవడం అంత సుఖం అదే కనుక చదివేసుకుని వేదం చదివేసుకుని శాస్త్రం చదివేసుకుని మహాత్ముల దగ్గర సేవ చేసేసి తర్వాత ప్రపంచాన్ని చూస్తే దుఃఖం తప్పిందేమో ఏమీ చదువుకోలేదనుకోండి చక్కగా మీరు గోపాలం పబ్లికేషన్స్ వాళ్ళ పురాణ గాథలు స్కాంద పురాణ కార్తీక మహాత్మ్యము ఈ తెలుగులో తప్పులతోటి వేసుకుంటుంది అది తప్పులున్నా పర్వాలేదు ఏమీ చదువుకోలేదు కదా మాఘమాహాత్మ్యము రేవాఖండము ఇలాంటివి ఏవో ఉంటాయి తెలుగులో గోపాలం కో పబ్లికేషన్స్ రాజమండ్రి ఏం విధిది ఏదో శెట్టివారి విధి అని ఉంటుంది అది పబ్లికేషన్ పెద్ద బాల శిక్ష ప్రచురించినటువంటి ప్రచురణకర్తలు వాళ్ళు అది చదివేసుకుని అది పిల్లలకి జనాలకు పాఠం చెప్పేస్తే కాలక్షేమం చేసేవచ్చు హాయిలో ఉంటుంది పదివేల మంది అట్రెండ్ ఓ పాట ఒకటి పాట పాట పాడితే సార్ అప్పుడు ఈ హాలు హాల్దో ఈ బిల్డింగ్ కూడా పెద్ద పండాలు వేయాల్సి ఈ శాస్త్రం చదువుకుంటే అన్ని కష్టాలే అని ఈ వైది వేదంలో వేదమంత్రాలు ఎలా ఉంటాయంటే ఇంద్రుణ్ణి సాక్షాత్ పరమేశ్వరుడిగా ప్రతిపాదిస్తూ ఉంటాడు ఆ ఇంద్రుడు ఆయన గొప్ప జ్ఞాని ఇక్కడ ఇంద్రుడు బోధిస్తాడు ఏమంటే యముడు ఆత్మజ్ఞానాన్ని బోధించాడా బోధించాడు కదా యముడికి బాస్ ఇంద్రుడు ఏమంటే ఇంద్రుడు ఎలా అంటే మన మోడర్న్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ దృష్టితో చూస్తే మూర్ఖుడై ఉండే అవకాశం ఉంది బట్ అలా చూసుకోకూడదు శాస్త్రంలో ఎలా చూస్తారంటే ఇంద్రుడు జ్ఞాని ఆయన ఆయనకి తమ్ముడు విష్ణు వేదంలో ఉపేంద్రుడు విష్ణు అంటే ఇంద్రుడికి తమ్ముడు విష్ణువు గొప్పవాడు ఎందుకంటే ఇంద్రునికి తమ్ముడు అయినా ఇది వేదంలో ఉంటుంది అలాగా అక్కడ వాతావరణం అలా ఉంటుంది విష్ణు ఉపేంద్రుడై కూర్చుంటాడు ఇంద్రుణ్ణి యజుర్వేదంలో ఋగ్వేదంలో వేదాల్లో మొదటిది ఋగ్వేదం ఋగ్వేదంలో మొట్టమొదటి దేవత ఎవరండి చాలా గొప్పగా ఇంద్రుల్ని ప్రశంసిస్తారు తర్వాత మనకి వర్షాన్ని ఇచ్చి ఇప్పుడు ట్రాపికల్ కంట్రీ ఇండియన్ ఇండియా వేదాలు ఎక్కడ పుట్టే ఇండియాలో పుట్టే ఇండియా లక్షణం ఏంటి ఇట్స్ ఏ ట్రాపికల్ కంట్రీ అండ్ వేదాలు పుట్టిన సొసైటీ సొసైటీ అగ్రేరియన్ సొసైటీ అగ్రికల్చర్ ప్రధాన వృత్తిగా కలిగినటువంటి సొసైటీ అంచేతనే మీకు ఇప్పటికీ వివాహాల్లోనూ అక్కడ ఈ బండి కాడి ఆ కాడిలో మంగళసూత్రం పెట్టి దాంట్లోంచి అభిషేకం చేసి ఇలాంటివన్నీ చేస్తారు వివాహంలో ఎందుకంటే ఆ బండి కాడి అన్నది అది అది వ్యవసాయ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆచారం ఇప్పుడు సిటీలో పెళ్ళి అయింది అనుకోండి బండి కాడేందుకు ఇక్కడ అక్కర్లేదు కదా బండి లేదు కాడీ లేదు ఇవన్నీ కూడా పోయాయి కదా అయినా కూడా పురోహితుడు తెచ్చుకొస్తాడు పాపం పూర్ పురోహితుడు పోపేసారంత బండి తెచ్చుకొచ్చి అంటే అది వేదిక సంస్కారం ఇంకా అలా మిగిలి ఉందండి తర్వాత గృహప్రవేశం చేశారనుకోండి మొట్టమొదటి గోవును తీసుకొస్తారు అగ్రికల్చరల్ సొసైటీస్ ఇవన్నీ కూడా అగ్రికల్చరల్ సొసైటీ అయ్యుండి అది ట్రాపికల్ కంట్రీ అవ్వాలి మళ్ళీ అగ్రికల్చరల్ అంటే అలాస్కాలోనూ అక్కడే ఉంటారు అగ్రికల్చరల్ కమ్యూనిటీస్ అక్కడ వర్షాలు అలాంటి సంబంధం ఉండదు దాని పరిస్థితి వేరు ట్రాపికల్ కంట్రీ అయ్యుండి అగ్రికల్చరల్ సొసైటీ అయితే మీకు దేవుడు ఎవరండి పర్జన్య వర్షం ఆ వర్షాధిపతి ఇంద్రుడు ఆయన యొక్క ఆయుధం ఏమిటండే వజ్రం అంటే మెరుపు మెరుపుతే ఉంట ఎనర్జీ అండి అది అది తగిలిందంటే మనిషి ఏమైపోతుంది మసి అది వజ్రం అంటే వజ్రపు దెబ్బ చెట్టుకు ఎగుతుందా ఆ చెట్టు ఏమవుతుంది మసి అంత చెట్టు కూడా బూడిదైపోతుంది అది వజ్రం ఎందుకంటే అది ఛార్జ్ ఎలక్ట్రిక్ ఛార్జర్ ఎలక్ట్రిసిటీ లక్షల మెగావాట్ కొన్ని లక్షల వాట్స్ ఎనర్జీ ఉంటుంది దాంట్లో అది వజ్రం అంటే కన్నర్ బోల్ట్ వజ్రానికి ట్రాన్స్లేషన్ తర్వాత ఇంద్రుడంటే మనకి అన్ని అనుగ్రహించేవాడు ఎలాగా వర్షం కురిస్తే మన చక్కగా పంటలు పండితే సర్వము కల్చర్ అన్నీ కూడా అక్కడి నుంచే వస్తున్నాయి మీకు ఒక డ్యాన్స్ డ్రామా సంగీతం వేదం శాస్త్రం కర్మలు ఉపాసనలు యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మాలు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయండి పంటలు బాగా పండుతూ ఉంటూ ఉంటాయి పంటలు లేకుండగా అప్పుడు బెంగాల్ కరువు వచ్చిన సందర్భం మీరు తీసుకు చూసుకుంటే ఆ బెంగాల్ కరువు వచ్చిన సొసైటీలో ఆ టైంలో ఇవి ఏమీ ఉండవు కేవలం మనిషి పశుస్థితికి వెళ్ళిపోతాడు పశువు లెవెల్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఆహారాన్ని సంపాదించు మీకు ప్రయో పడిపోతాడు మనకు ఆ ఇబ్బంది లేకుండగా చక్కగా నిండా వర్షాలు కురిసి ఆ చెట్టు చేమల మామిడి చెట్టును చూస్తే అది ఇంద్రుడి అనుగ్రహమే ఆ రకంగా వైదిక ఋషులు ఆ పరమేశ్వరుణ్ణి వర్షాధి దేవతగా భావన చేసి ఆయన చెప్పారు అహల్యాంగారు ఇంద్రుడు హలంతో దున్నిన భూమిని తడిపి పంటలు పండిట్లా చేయటం మాత్రమే కాకుండా హలము చేత దున్నబడని హలము నాగలి నాగలి దున్నబడని పర్వ పర్వతములు అడవులలో కూడా అక్కడ కూడా చెట్టు చామల్ అన్నింటినీ కూడా సమృద్ధంగా పెరిగిట్లా చేస్తాడు కనుక ఆయనకి అహల్యకి ఇంద్రుడితో సంబంధం దున్నబడని భూమికి కూడా ఇంద్రుడు చక్కటి వర్షాలనే అవ్వేస్తాడు అది సంబంధం అక్కడ అంతేగాని ఏదేదో పిచ్చి పిచ్చి కథలో ఇదేది పెట్టేసి ఆ సింబాలిందమంతా చెరగొట్టేసి ఆ ఇంద్రుని ఒక విలన్ కింద తీసి పెట్టారు ఆ విలన్ ఇంద్రుణ్ణి మెరుచిపో హీరో ఇంద్రుడు ఉన్నాడు ఇంద్రుడు ప్రతర్దనుడనే ఓ మహారాజు ఉన్నాడు ఈ కథ అక్కడ ఆ ఉపనిషత్తులో ఈ కథ ఉన్నది ఏమిటా కథ ప్రతర్దనోహవై దైవో దాసిహి ఇంద్రస్య ప్రియం ధామా ఉపజగామా యుద్ధేన చౌరుషేణ ఇర ఆ కథ ఉంది ఉపనిషత్తులో ఆ కథ ఆమ్నాథ ఈ విధంగా చెప్పబడింది ఎలా ఆరంభమైంది ఆ కథ అనగనగా అని ప్రారంభం అవుతుంది కథ ఎప్పుడైనా హ అంటే అనగనగా ఒకప్పుడు రతర్దనహ అనే రాజు ఉంది వాడు అది ఓ రాజుగారి పేరు అది ఆయన రాజు ఆయన మీకు ఎలా చూసు యుద్ధేనా యుద్ధం చేశాడు కదా యుద్ధం చేసేవాడు క్షత్రియుడు రాజయ్య ఉంటాడు ఆయన ఇంద్రుడు దైవోదాసిహి ఆయన పేరు ఆయన దైవోదాసి దివోదాసహ అనే ఓ రాజు యొక్క కొడుకు దివోదాసస్య అపత్యం దైవోదాసిహి దివోదాసుడు అనే కొడు వైదిక నామధేయాలు అలాగే ఉంటాయి వేదనామధేయాలు ప్రతర్దనుడు దివోదాసుడు ఈ పేర్లు అంటే ద్విలోకం దానికి దాసుడు ఏదో సంథింగ్ లైక్ దాట్ సో ఆ దివోదాసుని యొక్క కొడుకు ప్రసద్ధన మహారాజు ఆయన ఉన్నాడు ఆయన గొప్ప పౌరుషం పురుషకారని గలవాడు సో దుష్టులను మట్టుబెట్టేటువంటి పురుషకారంతో యుద్దం చేసి దుష్టులను మట్టుబెట్టినటువంటి మహారాజు ఆయన చాలా ఇంద్రుడు చాలా సంతోషించాడు ఈ దుష్టులందరినీ మట్టుబెట్టి సమాజంలో ఒక ధర్మాన్ని నిలబెట్టిన కారణంగా చాలా సంతోషించి తన యొక్క ధామ ధామ అంటే నివాస స్థానం ఇంద్రుని యొక్క ధామ స్వర్గం ఆ స్వర్గానికి ఎన్న ఆహ్వానించాడు ఎలా అయితే నచికేతసుడు యమకుదికి వెళ్లి ఆయన చేత ఆతిథ్యము స్వీకరిస్తాడో అలాగే ఈ మహారాజు స్వర్గానికి వెళ్లి ఆ ఇంద్రుని యొక్క ప్రియం ధామ ఇంద్రునికి ప్రీతికరమైనటువంటి నివాస స్థానం అక్కడికి వెళ్ళాడు అతిథిగా వెళ్లాడు అని కథ అలా ఆరంభమైంది కథది కూయతే సహోవాచ రాణోస్మి ప్రజ్ఞాత మాతం నిత్యుపాస్వా సహా ఉచ ఆ ఇంద్రుడు రతర్దనుడికి చెప్తున్నాడు అంటే ఆ కథ మీకు గ్యాప్స్ అన్నీ ఫిలప్ చేసుకుంటూ వస్తా వ్రతర్ధనుడు నీ అదేమవుతుందంటే ఇంద్రుడు ప్రతర్ధనుడితో అంటాడు అమ్మయా నీ ప్రజ్ఞాలో గొప్పది పురుషకాలం గొప్పది నీకు వరం ఇస్తాను కోడతానంటాడు అంటే వ్రతర్ధనుడు కోడతాడు మానవుడే పుట్టినందుకు పొందదగిన గొప్పదేదో అది నాకు ఇవి అనుక సరిగ్గా మళ్ళీ అడిగితే ఇంకేమిస్తాడు మరి వరవిస్తానని అన్నాడు కదా ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వాలి ఇవ్వడం ప్రారంభించారు చెప్పడం ప్రారంభించాడు జ్ఞానాన్ని స హోవాచ ఇంద్రుడు చెప్తున్నాడు ఏమని ఇంద్రుడు ఎలా చెప్తాడో తెలుసిన కృష్ణుడు చెప్పినట్టు చెప్తాడు కృష్ణుడు ఎలా చెప్తాడు దేవుడు ఫలానాతోటి ఉన్నాడు నువ్వు వెళ్ళి పూజ చేసుకోమని చెప్తాడా మరి ఏమని చెప్తాడు నేను దేవుణ్ణి వచ్చి నాకు పూజ చేయమని చెప్తాను అవునండి సో పరిత్యజ్య మామేకం శరణం రజ అని చెప్తాడు ఇంకా అహం సర్వభూతాశయోహం సకల ప్రాణులలో అప్పరూపంగా నేనే ఉన్నాను అంత అహం రూపంగా చెప్తాడు అది ఆ చర్చ వస్తుంది అదరా అలాగే ఇంద్రుడు కూడా అలాగే చెప్తాడు ఇంద్రుడు మరోలా ఏం చెప్పడం ఇంద్రుడు ఏమంటున్నాడంటే ప్రాణోస్మి నేనే ప్రాణమును ఇవో ప్రాణస్థానుగమా ఆ ప్రాణం ప్రాణము నేనే నేను ప్రాణము ప్రాణము అనగానే మీరు ఏమనుకుంటారు వాయు అనుకుంటారు పీచి విడిచిపెట్టేది గాలి కదా ప్రాణం అంటే వాయువు అనుకుంటారు వాయు వాయువు కాదు అది ఎందువల్ల ప్రజ్ఞాత్మ నా స్వరూపము ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే ప్రకృష్టమైన జ్ఞానము ప్రజ్ఞ ప్రకృష్టమైన జ్ఞానము అంటే ప్రకృష్టమైన అంటే సర్వమును ప్రకాశింపజేస్తూ ఉండే జ్ఞానము ఇప్పుడు మీరు ఈ జ్ఞానము ఈ లోపల ఈ స్వరూపము గొప్ప జ్ఞానము తెలివి అంచేతనే అన్నీ తెలుస్తూ ఉంటాయి అలా అలా ఆలోచించడం అభ్యాసం చేయాలి మీకు అన్నీ తెలుస్తున్నాయా లేదా అన్నీ తెలుస్తుంది కాబట్టి మీ స్వరూపం ఏమిటి ప్రజ్ఞ అదే అంటున్నాడు నేను ప్రాణాన్ని ప్రాణము అంటే కేవలము గాలి పీల్చి వీలుపెట్టి ఓ మెషీన్ అనుకుంటాడేమో అతాదుషుమా ప్రజ్ఞాత్మ నేను ప్రజ్ఞయే అంటే ప్రకృష్టమైన జ్ఞానమే స్వరూపముగా తమ్మాం ఉపాస్వ అట్టి నన్ను నువ్వు ఉపాసన చేయి శీర్షుడు చెప్పినట్టు చెప్పేస్తున్నాడు ఎలా ఉపాసన చేయాలి ఆయుహు అమృతం ఇది ఉపాస్వ ఆయుష్ అంటే నేనే అమృతం అంటే మరణము లేని మోక్షమునగా నేనే ఆ విధంగా నన్ను ఉపాసన చెయ్యి అని ఇంద్రుడు ప్రపర్దనుడికి చెప్పాడు ఇప్పుడు అది సెంటెన్స్ ఈ సెంటెన్స్ లో ప్రాణహానుంది కదా ఈ ప్రాణం ఏవి అని మేము ఆశం అర్థమైందండి ఏ ఇప్పుడు కంక్లూషన్ ఏమిటవుతుంది ఇక్కడ ప్రాణ అని చెప్పినది పరబ్రహ్మయే అని కంక్లూషన్ వస్తుంది ప్రాణహ ఇప్పుడు మీకు నేను ఆ సూత్రార్థం చెప్తాను నాన్నగారు చెప్తుంటే నేను కాగితం నోట్స్ వస్తున్నాను ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం ఇరవై ఏళ్ల నోట్స్ సో అప్పుడు పుస్తకం అనేది సో ప్రాణ అంటే అర్థం ఏమిటి ప్రాణశబ్దటిత వాక్యము చేత ప్రతిపాదింపబడే తత్వము ప్రాణ అంటే ప్రాణమనే శబ్దము ఏ ఉపనిషద్వాక్యంలో ఉన్నదో ఆ ఉపనిషద్వాక్యము ప్రతిపాదించే తత్వము ఓకే ప్రాణ ప్రాణశబ్దిత వాక్య ప్రతిపాదితం తత్వం అదేమిటి బ్రహ్మయే ఈ బ్రహ్మ అనే మాట వస్తుంది ఇక్కడ ప్రాణ బ్రహ్మ అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఉంది కదా ఆ బ్రహ్మ అనే పదం వస్తుంది కాబట్టి మీరు ఆ వాక్యం చూసుకోండి ప్రాణశబ్దం ఉన్న వాక్యం చూసుకోండి ఏమిటో వాక్యం సహోవాచి ప్రాణోస్మి ప్రజ్ఞాత్మ అది వాక్యం తమ్మాం ఆయురమృతముపాస్వ అది వాక్యం ఆ వాక్యంలో ప్రాణ అంటే మరోటు మరో అనుకోద్దు అది బ్రహ్మ ఎందువల్ల తథా అనుగమాత్ ఆ విధముగా తరువాత నిరూపించబడుట అను అంటే తరువాత అనుగమము అంటే నిరూపించబస్తుంది సో ఆ విధంగానే ఆ శృతి వాక్యములు తరువాత వచ్చిన వాక్యాలు నిరూపించాయి కాబట్టి ఇక్కడ ప్రాణ అంటే ఏమిటి బ్రహ్మ అని సూత్రం అయితే అసలు ఈ వచ్చింది ప్రాణ బ్రహ్మ కాదనేమన్నా సందేహానికి అవకాశం ఉంది ప్రాణ వాయువు అనుకుంటాడు కాదండి ప్రజ్ఞాత్మ అన్నాడు కదా ప్రజ్ఞాత్మంటే జీవుడు కావచ్చు వాయు పీలుస్తూ విడిచిపెడుతో తెలుసుకుంటూ ఉండేవాడంటే జీవుడు అవ్వచ్చు సందేహానికి తా తావుంది కదా లేకపోతే ఆయుహో అమృతం అన్నాడు కదండి ఇంద్రదేవత కావచ్చు బ్రహ్మ వేరు ఇంద్రదేవత వేరు ఇంద్రదేవత కావచ్చు అలాగే నన్ను ఉపాసించడం అంటున్నాడు కదా ఓ దేవత కావచ్చు ఇలాగ ఇన్ని వికల్పాలు ఉన్నాయి ఈ వికల్పాలన్నింటినీ కొట్టిపారేసి ఇక్కడ ప్రాణశబ్దము చేత బోధింపబడేది బ్రహ్మయే పరమాత్మయే అని నిరూపించబోతోంది ఈ అధికరణం తప్పర ప్రాపి అథు ప్రాణ ఏ ప్రజ్ఞాత్మా ఇదం శరీరం పరిగృహ్య ఉత్పయతి ఇంకా అక్కడతో ఆ మాట ప్రాణప్రజ్ఞాత్మ అనే ఆ మాట అక్కడతో అయిపోలేదు తర్వాత కూడా ఆ ఉపనిషత్తుల కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఎదురెదర ఏమని కనపడుతుంది అతను ప్రాణ ఏది ప్రజ్ఞాత్మ ఆ ప్రాణమే అదే ప్రజ్ఞాత్మ అంటే ప్రకృష్ట జ్ఞానస్వరూపమైన ఆ ప్రాణమే ఈ శరీరాన్ని పట్టి నిలబెడుతోంది ఉత్పయతి నిద్రపోతాడు నిద్ర నుంచి లేచినప్పుడు లే నేను లేచాను అంటాడు నేను లేచాను అన్న తప్పు లేచాక నేను వచ్చాను అనాలి నేను లేచానా లేక లేచాక నేను వచ్చానా లేచాక నేను వచ్చాను ఇప్పుడు తండ్రి దగ్గరికి కొడుకు వెళ్ళి నాన్నగారు మీ పెళ్లి నేనే కుదిర్చాను అంటే ఎలా తప్పుగా ఉంటుంది వాడు కుదుర్చుకునే వీరు విద్యమోహం నువ్వు కుదుర్చుకునేట్లా నా పెళ్లి అంటే నేను తక్కువ ఉంది నేను ఎందుకు కుదర్చకూడదు అంటే నేను పెళ్ళాడేక నువ్వు వచ్చావు నువ్వు నా పెళ్లి కుదర్చడం అలాగే దేహం లేచాక నిద్ర లేచాక నేను వచ్చింది ఈ నేను లేపిందా నేను లేపలేదు మరి ఎవళ్ళు లేపారు ఎవరో వాళ్ళు లేపారా లేదా ఆ లేపింది ఎవరు అంటే ప్రాణప్రజ్ఞాత్మ అది లేపింది ఆ ప్రకృష్ట జ్ఞానస్వరూపమైన ప్రాణం ఉన్నదే అది లేచినది కాబట్టి ఆ ప్రాణప్రజ్ఞాత్మ ఎవరు అంటే అది పరమాత్మలే తాచ్యం విజిజ్ఞాసీత వక్తారం విద్యా ఇత్యాది ఇంకొంచెం ముందుకు వెళ్ళా ఇంద్రుడు ఏమని వాక్కుని కాదా తెలుసుకోవాల్సిందే వాక్కునేమిటి తెలుసుకుంటావు ఆ వాక్కుని పలికి వాడిని తెలుసుకోమణ మహర్షి చెప్పినట్టు చెప్పారు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి నాకు డౌట్ ఉంది అన్నాడు ఎవడం నన్ను మహాత్ములు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా చెప్తారు అస్తమానం ఒకే రకంగా చెప్పక్కర్లేదు ఆ మనస్సులో ఒక కరుణ రేఖ ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముద్దుగా చెప్తారు ఒకప్పుడు ఆ కరుణ కొంచెం లైట్గా ఉందనుకోండి కొంచెం రష్గా చెప్తారు లేకపోతే హార్ష్గా కూడా చెప్తారు మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి సో ఒకప్పుడు కొట్టినట్టు చెప్తాను ఆయట అలా మాట్లాడుతూ కూర్చో చెప్తాను అని కొట్టినట్టుగా చెప్తాను అది అది కూడా మనం అర్థం చేసుకోవాలి ఒక ఆయన ఆయన రోజంతా ఏవో డౌట్స్ చెప్తూ చెప్తూ ఉన్నారు ఈ బాడికి భోజనానికి టైం అయి ఉండొచ్చు బహుశా ఆయన దగ్గర ఒకటి వచ్చాడు వచ్చే మహాత్మాజీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి తెలుసుకోవాలని మీ దగ్గరకు వచ్చాను నేను మద్రాసు నుంచో లేకపోతే ఢిల్లీ నుంచో వచ్చాను అని అంటే డౌట్స్ చాలావా బతుకున్నంతకాలం ఉంటాయి డౌట్స్ ఈ డౌట్స్ ఎవరిలోకి వస్తున్నాయో వాడిని తెలుసుకోవు వెళ్ళవతా అని ఆయన లేచిపోయిందని పిలిచే సంథింగ్ లైక్ దాట్ అలాగా ఈ ఇద్దరుడు ఏమంటున్నాడంటే వాక్కు చాలా తెలుసుకున్నావు వాక్కు తిరగ వేదవంతాలను అలాగే తెలుసుకుంటారు ముందు వల్లించడం నేర్చుకుంటారు ఆ తర్వాత వల్లించిన దానికి అర్థం నేర్చుకుంటారు ఆయన అంటున్నాడు వల్లించడము వల్లించిందానికి అర్థము బాగానే నేర్చుకున్నావు అసలు ఆ వల్లించిందెవడు ఆ అర్థం తెలుసుకున్నవాడెవడు వాణ్ణి తెలుసుకో అని చెప్పాడు నహ నచ నా వాచం విజిజ్ఞాసీత వక్తారం విద్యాదని చెప్పాడు అని చెప్పిందాన్ని బట్టి ఇప్పుడు ఆ వక్త ఎవరు ప్రాణప్రజ్ఞాత్మ అంటే ఆ వక్త ప్రాణప్రజ్ఞాత్మయే అయితే ఇప్పుడు వక్త ప్రాణప్రజ్ఞాత్మ అయితే ఈ ప్రాణప్రజ్ఞాత్మ పరమాత్మ ఎందుకు అవుతాడు జీవుడు అవస్యమో ఎందుకంటే వక్త జీవుడనే ఒక అభిప్రాయం ఉంది కదా జీవుడు అవ్వచ్చు కదా అది కూడా ఒక సందేహమే ఎస్ దట్ డౌట్ ఈజ్ ఆల్సో పాసిబుల్ అవన్నీ సెటిల్ చేయాలి అంతేచ స ఏష ప్రాణ ఏవా ప్రజ్ఞాత్మా ఆనంద చూడండి నేను మీకు డౌట్లన్నీ క్లియర్ గా చెప్పేస్తాను ఇక్కడ ప్రాణప్రజ్ఞాత్మ అంటే అర్థం ఏమిటి శంక సందేహం ప్రాణప్రజ్ఞాత్మ అంటే ఇంద్రదేవత అయి ఉండొచ్చు అని ఒక డౌట్ రావచ్చు ఎందుకంటే మా ముపాస్వా అన్నారు ఇంద్రదేవతనే అయి ఉండొచ్చు లేదా ప్రాణప్రజ్ఞాత్మ అంటే ప్రాణశక్తి అయి ఉండొచ్చు ఎందుకంటే దేహాన్ని నిలబెట్టి కదా మరి నిద్ర లేపి ఇది కదా రాజెప్పవచ్చు లేదా ప్రాణప్రజ్ఞాత్మ అంటే జీవుడు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వక్తారం విద్యాతో అని ఆ వక్తారనే విశేషణం చేశారు కానీ ఆఖరుగా ప్రాణప్రజ్ఞాత్మ ఆనంద అజర అమృత అని వేశారు ఇది పక్క ఇంక తిరుగులేదు ఈ వికల్పాలన్నీ కొట్టి పారేసి బ్రహ్మ అని మీరు చెప్పేయచ్చు ఇంక తిరుగులేదు అంటే అది బ్రహ్మ తప్పించేది కాదు అజరహ అంటే ముసలిధనము లేనిది అంటే అది కూడా బ్రహ్మే జీవుడు కాదు జీవుడికి ముసలిధనం ఉంటుంది అమృత మరణము లేనిది అంటే బ్రహ్మే ఇంద్రాది దేవతలకు కూడా మరణం ఉంటుంది వీటిని ఏమంటారంటే బ్రహ్మలింగములు అంటారు ఆ మీరు పట్టుకోండి బ్రహ్మలింగములు వాటిని చూశారే ఇది బ్రహ్మరా అని తెలిసిపోతుంది అలా తెలుపుడు చేస్తూ ఉంటాయి లింగం అంటే తెలిపేది ్రహ్మలింగములు ఈ బ్రహ్మలింగాల్ని చూసి ఈ ప్రాణప్రజ్ఞాత్మ ఎవరు పరబ్రహ్మే అని మనకి స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు అదంతా ప్రతిపాదన చేశారు ఇప్పుడు డౌట్ లేవనట్టుతున్నారు నేను డౌట్ చెప్పకుండానే మీకు నేను సిద్ధాంతం చెప్పేశాను అసలు ముందు డౌట్ ని మాట్లాడుతున్నారు తత్ర సంశయ అక్కడ సంశయము కలదు తత్ర అంటే ఆ విషయము ఆ వాక్యం విషయంలో ఓ డౌట్ ఉన్నది ఎప్పుడు కూడా సంశయం అంటే ఉభయ కోటి అవగాహి సంశయ ఇటు అటు పెండుల మూమెంట్ దా అదా అనేదాన్ని సంశయము అంటారు సంశయం కూడా ఎప్పుడు కలుగుతుంది ఇప్పుడు చూడండి జీవలింగాలు ఉన్నాయి ఇది జీవుడనే అనుకునేందుకు అవకాశం ఉంది వాయులింగాలు ఉన్నాయి ప్రాణశబ్దమే అసలు వాయువును సూచిస్తుంది దేవతాలింగము ఇది ఇంద్రుడు మాముపాస్వా అన్నాడు బ్రహ్మలింగము అంటే అజహామృత ఆనంద నాలుగు లింగాలు ఉన్నాయి తర్వాత సంశయం ఎప్పుడు వస్తుంది ఎక్కడైనా ఓ చోట జీవలింగం కనపడి పది చోట్ల బ్రహ్మలింగం కనపడింది అనుకోండి అప్పుడు సంశయం కాదు ఆ జీవలింగం అది సరికాదు లేదు దానికి తర్వాత చూద్దాం ఇది బ్రహ్మేని కానీ జీవలింగం ఎంత బలంగా ఉందో బ్రహ్మలింగమో అంతే బలంగా ఉంది దేవతాలింగమో అదే బలంగా ఉంది అలా ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు అంటే అలా ఉండదు అలా ఉందని అనిపించినప్పుడు నీకు సంశయం కలుగు అంతే కదా కాబట్టి సంశయాన్ని ఏమంటారంటే బల అబల అనవధారణం సంశయ ఏ లింగము బలమైనది ఏ లింగము వీక్ అనే విషయం స్పష్టంగా తెలియకపోవడం పేరే సంశయము అర్థమైందండి కాబట్టి ఇక్కడ జీవలింగం కూడా కొద్ది బలం ఉన్నట్టే అనిపిస్తోంది బ్రహ్మలింగం కూడా ఏదో ఉన్నట్టు అనిపిస్తోంది ఇంట్లో ఏది బలంగా ఉంది ఏది దుర్బలంగా ఉంది అనే విషయం వీడికి నిర్ధారణ కాక ఒక సంశయం వచ్చింది అందుకోసం అది సూత్రంలో చర్చకి పెట్టినారుణశబ్దేనా వాయుమాత్రమభిధీయతే ఉప దేవతాత్మేతి అథవా పరం బ్రహ్మేతి ఇది సంశయం లేవండి ఇక్కడ ప్రాణహా అని ఉంది కదా ప్రాణహ ఒక్కటే లేదు పక్కన ప్రజ్ఞాత్మ కూడా ఉంది ముందు అసలు ప్రాణా తీసుకోండి ప్రజ్ఞాత్మ తర్వాత ప్రజ్ఞాత్మ అంటే అది అది ఒక లింగం అది ఆ లింగాన్ని తర్వాత తీసుకున్నాం ప్రాణ అని ఉంది కదా ఇది ఏమిటి ప్రాణ ఏమిటంటే నీ అభిప్రాయం ఏమిటి అసలు ప్రశ్న ఎందుకు వచ్చింది వాయు మాత్రం అంటారా ఎందుకంటే వాయువును ఉద్దేశించి ప్రాణాన్ని అని అంటారు వాయువు వాయుమాత్రాన్ని ఇక్కడ చెప్తున్నారా కేవల వాయువు లేదా ఉత దేవతాత్మ లేకపోతే మాం ఉపాస్వా ఇంద్రుడు అంటున్నాడు కనుక ఇక్కడ ప్రాణశబ్దానికి ఇంద్రదేవత అని చెప్పొచ్చు ఏం పర్వాలేదు ఎందుకంటే వర్షం కురిస్తేనే కదండి ప్రాణం నిలబడేది కాబట్టి ఇంద్రదేవతను కూడా ప్రాణతత్వంగా లెక్క వేసుకోవచ్చు అలా ఇంద్రదేవత భగవతి జీవ కానీ బతుకున్నది అంటే ఎవరండి నేను జీవుడు అందులో పైగా వస్తారము అంటున్నాడు పైగా పరిగృహ్య ఉత్ప శరీరాన్ని నిలబెట్టేది ఎవరండి జీవుడు కాబట్టి జీవుడనర్థమా ఇక్కడ ప్రాణశబ్దానికి లేఖ పరం బ్రహ్మయా అహ ఈ పరంబ్రహ్మ అనే డౌట్ వచ్చింది అజర అమృత ఆనంద లేఖ పరం ఇది సందేహం అయితే ఈ సందేహం అక్కర్లేదు అని సందేహం మీద ఒక అబ్జెక్షను నను అత ప్రాణ ఇచ్చ ప్రవర్ణితం ప్రాణశబ్దస్ బ్రహ్మపరత్వం గడచిపోయిన అధికరణాల్లో ప్రాణాధికరణము అని అక్కడ ఇంకొక వాక్యాన్ని తీసుకుని దాంట్లో ఉండే ప్రాణశబ్దము బ్రహ్మని చెప్తుంది అని నిరూపించారు ఆ న్యాన్ని ఇక్కడ అప్లై చేసుకోండి చేసుకుని ఇక్కడ ఉన్న ప్రాణశబ్దం కూడా బ్రహ్మ అని చెప్తుంది అని సెటిల్ చేసుకుంటే అయ్యిపోయాడు దీనికోసం వేరే అధికరణమే అనవసరము అని ఓ అబ్జెక్షన్ అంటే దాని మీద దాన్నే అంటే వేరే ఈ బోలంతా అక్కర్లేదు అక్కడ చెప్పినట్టే ఇక్కడ ఆ న్యాయమే ఇక్కడ వర్తిస్తుంది అని అబ్జెక్షన్ ఆ ముందు క్లియర్ చేయాలి ఆ న్యాయం ఇక్కడ వర్తించదని చెప్పాలి అప్పుడే మీకు కొత్త అధికరణం వస్తుంది లేకపోతే ఇంక ఈ అధికరణం వేస్తుంది అది సెటిల్ చేస్తారు ఇహాపి బ్రహ్మలింగమస్ ఆనందో ఇత్యాది కథమిహ పునః సంశయ సంభవతి అంటే అక్కడ అతయవ ప్రాణ దగ్గర సెటిల్మెంట్ ఎలా చేశారంటే బ్రహ్మలింగాన్ని చూపించారు ఈ ప్రాణశబ్దం చేత చెప్పబడే తత్వము వాయువు కాదయా ఎందువల్ల అదే అది బ్రహ్మ అని స్పష్టంగా మనకి చెప్పేటువంటి లింగాలు ఉన్నాయి బ్రహ్మలింగాలు కాబట్టి అది బ్రహ్మయే అని సెటిల్ ఇక్కడ అదే పరిస్థితి ఇక్కడ కూడా మీకు బ్రహ్మలింగం కనపడుతోంది స్పష్టంగా ఆనంద అజరహ ముత్తహాన్ని బ్రహ్మలింగం కనపడుతోంది కాబట్టి అతయవ ప్రాణహాని న్యాయంలో ఎలా అయితే మీరు అధికరణంలో ఎలాగంటే న్యాయాన్ని ఫాలో అయినారో బ్రహ్మలింగాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రాణము చేత చెప్పబడేది బ్రహ్మ అని సెటిల్ చేశారో ఆపను కూడా ఇక్కడ చేయవయా దీనికోసం అసలు ఇక్కడ సందేహం నీకు వచ్చింది అసలు కథమిహపురం సంశయ సంభవతి సందేహానికి తావే లేదు అని అబ్జెక్షన్ అంటే ఇప్పుడు ఇప్పుడు మనం అధికరణం ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలంటే సంశయము ఉన్నదే అని పెట్టుకోవాలి అన్ని కూడా పిలిచాలి ముందుకు వెళ్తుంది చెప్తున్నారు అనేకలింగ దర్శనాది బ్రూమ చూడండి ప్రాణాధికరణం చేత ఈ విషయం సెటిల్ అవ్వదు ఎందుకంటే ప్రాణాధికరణము చాలా సింపుల్ అక్కడ వలసింది ఏమిటంటే అంటే బ్రహ్మయా వాయువా అని డౌట్ అది బ్రహ్మాన్ని సెటిల్ చేసింది చాలా సింపుల్ అది ఇక్కడ పరిస్థితి అంత సింపుల్ కాదు ఇక్కడ పరిస్థితి చాలా కాంప్లెక్స్ ఎందుకంటే ఇక్కడ రెండే అనే డౌట్ కాదు ఇక్కడ నాలుగున్నాయి అనేక లింగ దర్శన దేవతాలింగం ఉన్నది వాయులింగం ఉన్నది జీవలింగం ఉన్నది బ్రహ్మలింగం ఉన్నది ఇన్ని లింగాలు ఉన్నప్పుడు ఆ అధికరణ ఇక్కడ వర్తించడం కుదరదు దిస్ ఇస్ మోర్ కాంప్లెక్స్ కోర్టుల్లో కూడా ఇలాగే వాదిస్తారు ఎను వాదిస్తారంటే అసలు ఈ కేసు మీరు అడ్మిట్ చేయొద్దండి ఎందుకంటే ఫలానా అప్పుడు ఇటువంటి సందర్భంలో ఆ జడ్జి ఇచ్చిన రూలు దీనికి అప్లై చేస్తే అసలు ఈ కేసు వేస్తుంది ఎందుకంటే ఈ కేసు సెటిల్ అయిపోయింది ఆల్రెడీ ఇట్ ఈస్ నాట్ అడ్మిసిబుల్ కాబట్టి కేసు అడ్మిట్ చేయొద్దు అని ప్రాసిక్యూటర్ అంటాడు అంటే అప్పుడు మీడియా అను కాదు ఆ న్యాయం దీనికి వర్తించదు ఏదో వర్తించినట్టు అనిపించిన దిస్ ఈజ్ మోర్ కాంప్లెక్స్ అండ్ దాట్ దేర్ ఆర్ మోర్ కాంప్లెక్స్ ఇష్యూస్ టు బి సెటిల్డ్ హియర్ కాబట్టి మనం కేసును అడ్మిట్ చేయాలి అని వీలు వాదిస్తుంది అప్పుడు కేసు అడ్మిట్ చేస్తాం అలాగే అనేక లింగ దర్శనాదికి బ్రో ఇక్కడ అనేక లింగాలు ఉన్నాయి కాబట్టి ప్రాణాధికరణ న్యాయం ఇక్కడ డైరెక్ట్ గా అప్లై అవదు కాబట్టి ఈ కేసును మనం అడ్మిట్ చేసుకుని ఎన్ని సెటిల్ చేయాల్సిందే మళ్ళీ ప్రశ్న పూర్ణముదూర్ణం పూర్ణ పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతిశాంతిశాంతి హరికిశో నమ హరిసత్ శ్రీకృష్ణార్పణమస్తూ